నన్ను మూసుకొని ప్రాధాన్యం చేశాం సోదరం మోస పశుదాసృష్టికర్త మోహన్ ఆత్ర నీకు వంద రాజ్యాన్ని వా కేంద్రం నడిపించండి దేవ ఆనాడు ఇరమైన వాకు పెట్టిన రాజా ఏసుమటం వాకు పెట్టండి నడిపించమని మీరు మాట్లాడమని వేసునం ప్రేమ మధ్య ఏడో అధ్యాయం ఏడో వర్షన్ చూడండి చాలు కదా ఈ యొక్క వాక్యం మనం చాలా సార్లు చూస్తున్నాం బైకులో ఎంత నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామండి ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నాం ఓకే మనము డిలివర్ ఉండని అన్ బిలివర్ ఉండని ఈ వాక్యం అనేది మీకు ఎప్పుడు కనిపిస్తా ఉంటాం నేను స్టార్టింగ్ లో పేపర్ చర్చ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ ఈ యొక్క వాక్యం అనేది నాకు ఆదరణ కలిగించింది పేపర్ చర్చ్ లో రైట్ సైడ్ లో రాసి ఆ స్థితి నాక్ ఇట్ విల్ బి ఓపెన్ అయ్యు అనేసి ఉంటారు ఈ యొక్క వాక్యం చూసినప్పుడు ఈయన ఎవరిని అడుగుమంటు ఈ యొక్క వాక్యం చూసినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వచ్చింది ఏమని ఈ యొక్క వాక్యం అనేది క్వశ్చన్ మార్క్స్ నాకు ఏమని ఇచ్చిందంటే అడుగుమంటు ఎవరిని అడగాల ఏం అడగాల ఎప్పుడు అడగాల ఎట్లా అడగాల నేను పెరిగిన పద్ధతి బట్టి నా యొక్క రిలీజన్ బట్టి నేను ఒక విధంగా అడుగుకుంటాను ఒక దగ్గర వెళ్ళాలా ఒక దగ్గర ఒక పద్ధతి ఉంటే ఆ పద్ధతి ప్రకారంగా నేను చేస్తే అడిగినట్టు నేను పొందుకుంటా అనేసి కానీ ఏసు వచ్చినప్పుడు అడుగుము ఇవ్వబడాలి అంటున్నాను అడుగుము ఇవ్వబడును తట్టుము ఇవ్వబడున నేను ఏడే తట్టాల నేను ఏడా అడగాలనేది క్వశ్చన్ మార్క్ చాలా ఉండే నా లైఫ్ లో చాలా దానికి క్వశ్చన్ మార్కే ఉండే ఏసు బ్రహ్మను ఎప్పుడైతే చూసినానో అది రుయ్యా ఏసు బ్రహ్మను ఎప్పుడైతే యేసరావు ఒక వాక్యంలో నాకు ఆసక్తి అనేది చాలా ఉండే అలా లూయ ఎనిమిది సంవత్సరాలు ఉండే నేను ఎయిట్ ఇయర్స్ ఉండే అప్పుడే ఒక వాక్యంకి స్వరంకి నేను చోగి అనిపిస్తాను ఎందుకంటే ఇంటికాడ ఏజెస్ స్టెచ్ అనేస్తుండే వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ సర్వీస్ ఉంటుండే అక్కడ వెళ్ళినప్పుడు చాలా మంచి అనిపిస్తుంది వాక్యం ఇక వాక్యం అనేది ఏం నాకు ఏమి కూడా చేయబోతున్నాయి కానీ ఆధారాన్ని నా ఒక సోల్కి ఏం అంటే తృప్తి ఏమని నీకు ఉన్నారు నీకు తోడుగా ఒకరు ఉన్నారు నీకు అన్ని వస్తుంది నీకు అన్ని సమకూర్చది సమ సరైన సమయం వచ్చినప్పుడు నీకు వస్తుంది ఏమో అనేసి ఎప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్న తెలుసా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు సృష్టి చెప్పుకోండి వాక్యం ద్వారా మాట్లాడుతాడు చెప్పుకోండి ఎప్పుడైతే నువ్వు వాక్యం చదువుతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఎప్పుడు కూడా దిగి వచ్చి నీతో మాట్లాడాడు దేవుడు ఎప్పుడు దిగి వచ్చి నీతోను మాట్లాడు ఆ కాలం వెళ్ళిపోయింది ఆ కాలము వెళ్ళిపోయింది మోసం వచ్చి మాట్లాడి చూస్తుంటే చాలా మందితోనే దేవుడు ఏం చేస్తుందట ఏంది మన ఆడమని యుద్ధం కూడా నడిచి మాట్లాడిందంట ఏదైనా గార్డెన్ గార్డెన్ లో కానీ ఇప్పుడు దేవుడు ఎందుకు దూరం అయిపోయిందంట ఒకటే ఒకటి నీకు నాకు దేవుడు ఏం చేస్తుందంట ఒక గోడ అనేది అడ్డం అదే పాపమాన గోడ అంటమాన గోడ అడ్డం ఉందంట అల్లుయా దాని వల్ల దేని యొక్క స్వరం మనము వినలేకపోతున్నామంట దేవుని యొక్క స్వరం వినలేక పోతున్నామంట దేవుడు మాట్లాడని ఆసక్తితో ఉన్నాడు నువ్వు కూడా మాట్లాడదామని ఆసక్తితో ఉన్నావు కానీ ఆ ఒక అడ్డు అనేది తొలగిపోతలేదు హియ్య అందుగురించి దేవుడు ఏమి లేడు బతుకబడ్డాడు హల్ ఆయన సక్సిఫైజ్ అయింది అయిన తర్వాతే మనకి క్షమాభిక్షణ వచ్చింది హియ్య చూస్తుంటే ఈ యొక్క వాక్యం మనం చదువుతుంటే ధ్యానం చేస్తుంటే నాకు ఈ యొక్క వాక్యం అనేది చాలా ఆన్సర్స్ అనేది ఇస్తూ పోయింది హ్యా అప్పుడు అడిగినా బ్రదర్ టి ఇట్లా వాక్యం ఉంది ఎట్లా చెయ్యాలి ప్రాధాన్యత అడిగినా ఎట్లా చేయాలా ప్రార్థన ఆయన సింపుల్ గా చెప్తుడు కూర్చో యేసు ప్రభుత్వం మాట్లాడు నాతో ఎట్లయితే సమయ ఎట్లయితే చెప్తున్నావు సమస్య అట్లనే దేవుని దేవునికి చెప్పు అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అలాగే ఇట్లా ఉండదు అట్లా ఉండదు ఒక ప్లేన్ వాల్ పక్కకి తిరిగి నువ్వు మాట్ ప్రార్థన చె మోకా మీద కూసో నీకు ఏదైతే అవసరం ఉంది కనీస అవసరం ఉంది ఆ ఒక అవసరం నువ్వు దేవునికి చెప్పు దేవుడు తీరుస్తారని చెప్పి సరే అనేసి ఒక్కోసారి అయితే టెస్ట్ అయితే చేసి చూసాం ఈయన కూడా నిజమైనది ఎవడా కాదా ఈయన కూడా వింటాడా లేదా నేనున్న దాంట్లో అయితే ఎవరు కూడా వినలేదు ఎవరు కూడా నా యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ అనేది ఇవ్వలేదు నాకు జవాబు అనేది ఎక్కడి నుంచి రాలేదు ఎండోది నేన ఎక్కడెక్కడ వెళ్తూ ఉన్నా అల్ కానీ ఏసు దగ్గర ఎప్పుడైతే వచ్చినో యేసు ఎప్పుడైతే మోకలి ఉండి నేను ప్రాధాన్యం చేస్తున్నాను ప్రతి ఒక్కటి పొందుకుంటా ఉన్నా ప్రతి ఒక్కటి పొందుకుంటా ఉన్నా హల్ దేవుని ఒక చూడండి దేవుడు ఎట్లా నడిపించింది అంటే నన్ను ఒక డీప్ లో వెళ్ళిపోయినాను దేవుని ఒక స్పిరిచువల్ లైఫ్ లో చాలా లోతులుగా వెళ్తున్నాను హల్ వెళ్తున్నప్పుడు దేవుడు ఎట్లా లీడ్ చేస్తున్నా నా ప్రకారం కాకుండా దేవుడు తన ప్లాని నెరవేరుస్తా ఉన్నాడు నేను వెళ్తా నేను నా కెరియర్ గురించి చాలా ఆలోచిస్తాను హల్ నా కెరియర్ గురించి ఆలోచిస్తుంటే నాది టెన్త్ క్లాస్ లో నేను కంప్లీట్ చేసిన అప్పుడు టూ 2004 థౌజండ్ ఫోర్ లో కంప్లీట్ చేసినప్పుడు నేను ఎక్కడ వెళ్ళాలని అర్థమైతే లేదు నేను ఐటీఏ చేయాలా లేకపోతే ఇంటర్ చేయాలా లేకపోతే ఏం చేయాలని అర్థం అవుతలేదు నేనేం చేస్తున్నాను నాకు సొంత తలంపులతో వెళ్తున్నాను మళ్ళా ఎడ్యుకేషన్ కాల్సిన డబ్బు కూడా లేదు మళ్ళీ ఎందుకు ఇంట్లో ఇబ్బంది పెట్టాలా మా డాడీ అప్పుడే చనిపోయింది టూ థౌసండ్ త్రీలో నేను అనుకున్నాను ఎడ్యుకేషన్ పోయే బదులు నేనైతే నా ఇన్కమ్ నార్మల్ గా ఏదైనా పనిచేసుకొని మమ్మీ చెల్లని చూసుకుందాము వాళ్ళు బయటికి పోతే ఈ రోజు సమాజం అనేది బాగాలేదు అట్లా అనేసి చాలా ఫ్యూచర్ ఫోర్ సెన్స్ థింక్ చేసుకుని నేను ప్రతి ఒక్కటి నేను చేసుకుంటున్నాను సరే అనేసి నేను ప్రార్థన చేసిన రుయ్యా ప్రార్థన చేసిన అమ్మాయికి నేను ఒక రోజు ఇండియన్ నేవీకి ఇండియన్ నేవీకి అప్లై చేసిన దేనికి ఇండియన్ నేవీకి ఇండియన్ నేవీ అప్లై చేసినప్పుడు నాకు వెంటనే కాల్ లీటర్ వచ్చింది అలా కాల్ లీటర్ వచ్చింది నేను అనుకున్నా దేవనొక చిత్రం ఉందేమో అనుకుని నడుస్తా ఉన్నా నడుస్తా ఉన్నా నడుస్తుడం వెళ్తున్నాం ప్రతి ఒక్కటి జరుగుతుంది ప్రతి ఒక్క కార్యం అనేది జరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి అనుకూలంగా జరుగుతుంది కాలేటర్ వస్తుంది నేను వెళ్ళిన ఎస్బీఐ బ్యాంక్ లో నేను లోన్ అప్లై చేసిన అకౌంట్ ఓపెన్ చేసిన అక్కడ కూడా లోన్ అప్రూవ్ అయిపోయింది ఎంత వన్ లాక్ ఎయిటీ థౌసండ్ టూ థౌసండ్ త్రీ లా ఆ ఒక అమౌంట్ అనేది చాలా అమౌంట్ ఇప్పుడు కూడా అమౌంట్ ఎక్కువనే అప్పుడు ఇంకా అప్పుడు చాలా వాల్యూ దానికి సో లోన్ కూడా బిజినెస్ లోన్ కాకుండా మనకి ఎడ్యుకేషన్ లోన్ అనేది అప్రూవ్ అయిపోయింది అనుకోకుంటా సరే అనేసి డిసిషన్ అనేది మా మామ ఉంటాడు మా మమ్మీ వాళ్ళ అన్న సరే అతను పిలుస్తాం మాట్లాడదాం అనేసి అనుకుంటాం డిస్కషన్ చేసినాము మాట్లాడినాము ఆయన అన్నాడు ఎందుకు ఎందుకు నేవి ఆరు సముద్రంలో ఉండాలా ఆరు ఇంట్లో ఉండాలా వద్దులే ఆ ఒక జాబ్ వద్దు అన్నారు నా అన్న నా కెరియర్ సెట్ అయిపోతుంది వెళ్తే సిక్స్ మంత్స్ ఇంట్లో అయితే ఉంటా అంటే సిక్స్ మంత్స్ సముద్రంలో ఉంటావు వస్తావరా కూడా తెలియదు అంటే అన్ని నెగిటివ్ మాట్లాడుతూ ఉన్నాడు నెగిటివ్ స్టార్ట్ అయినా కానీ సరే అనేసి నాకు ప్రేపర్ చర్చ ఆంటీ అంటే చాలా దగ్గరగా మాట్లాడుతాం ప్రతి షేర్ చేసుకుంటా ఉంటాం సరే అనేసి ఆంటీ ధర వెళ్తే అన్న దా అంటే వద్దు అన్న సరే అంటే మళ్ళా సరే ఎస్ఆర్ కదా పాజిటివ్ ఉంటుంది యంగ్స్టార్స్ మొత్తం మోటివేట్ చేస్తారు అనేసి ఏం చేస్తాం ఎస్ కదా వద్దు వేరే మంచి చేసుకోరు అదే సామాన్య ఒక ఆన్సర్ చూసాం సామాన్య రావు జయ శివరాని చెప్పాలా అప్పుడు ఏమంటే నాకు నమ్మకం అపారమైన విశ్వాసం ఏముండేదంటే దైవ జీవనంలో ఒక మాట వినాలా ఎందుకంటే ఓల్డ్ ఏజ్ చూస్తున్నా చదువుతున్నా నేను బైబిల్ చదివినాను చదివినప్పుడు అంతా నాకు ఏమనిపించింది అంటే ఒక ప్రవక్తలు ఒక మాట వింటుండ్రు కాబట్టి వాళ్ళ జీవితంలో జరుగుతుంది అనే ఒక నమ్మకం అంటే నాకు ఎవ్వరు చెప్పాలి ఇట్లా ప్రతి ఒక్కటి వాక్యం అనేది నడిపిస్తుంది వాక్యం అనేది నన్ను లేచేస్తుంది దేవుడే వాక్యం ఉండే అల్ ఆదండక్యం ఉండే వాక్యమే దేవుడే ఉండే వాక్యమే దేవుడు వచ్చింది అల్లు వాక్యం అని అడుస్తుండే సామాన్ గారు కూడా పోయినా అదే ఆన్సర్ ను అంటాడు నేను మొత్తం డిస్అపాయింట్ అయిపోయినా ఏమి ఇస్తు బ్రాబా అందరూ నువ్వానే ఇస్తా అంటా అంటే ఆల్రెడీ వీళ్ళన్నాక నువ్వు అన్నంత వాళ్ళతో నుండి నువ్వే అనిపిస్తున్నావు డిసపాయింట్ అయిపోయినాను ఆ తర్వాత నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నాను వెళ్తున్నాను నా మనసులో మనసు నాకు ఏదో చేయాలని కోరిక ఒక తప్పన ఒక నిరీక్షణ నాకు టార్గెట్ మొత్తం ఒక జాబ్ అని ఒక మంచి జాబ్ సాధిద్దాం అనేసి నాకు ప్లాన్ ఎప్పటినుంచో గవర్నమెంట్ సర్వీస్ లేకపోయినా ఒక మంచి సెక్టర్ లో ఉండాలనుకుంటున్నా వెళ్తున్నా వస్తున్నా ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక బ్రదర్ ఫోన్ చేస్తున్నా ఏమని బ్రదర్ కైసోయ్యే బ్రదర్ క్యా చలే క్యా అనేసి ఒక లాంగ్వేజ్ రాజస్థానీ లాంగ్వేజ్ లో ఫ్లో మాట్లాడుతున్నాయి సార్ నాకు ఫోన్ బతకరేమనుకున్నాం మా ఫోన్ యాప్ అంటే ఫోన్ हमारा लोन का पैसा ले लिया मगर ट्रेनिंग कुछ भी नहीं दी है पागल कर दिए उन लोग हम फूल से गए हमारा पैसा पूरा बर्बाद हो गया हमारे हमारे डैडी ने लैंड पूरा सेल करके मेरे को पढ़ा है, देखो है कैसे हो गया वो लैंड के ऊपर लो, लोन लिए थे अभी देखो पूरा कुछ भी नहीं है मेरे बापा ఎప్పుడ డిప్రెషన్ నుంచి లే ప్లాన్ ఏమంటే నీకు ఏమైతే కావాలో దేవుడు అదే ఇస్తాడు దేవుడు నీవు ప్రతి ఒక్కటి అడుగుతా ఉంటావు ప్రతి ఒక్కటి నాకు ఇది కావాలా అదే కావాలంటాడు నీ తండ్రి కూడా ఈ ఒక లోకముఖ తండ్రి ప్రతి ఒక్కటి అడగానే ఇయ్యాడు ఆయన ఆలోచిస్తాడు పదిసార్లు ఇయ్యాలన్నా వద్దా ఇస్తే ఏంది ఇయపోతేంది అట్లనే ఈ యొక్క లోకం ఒక తండ్రి ఈ యొక్క వాక్యం ఇది ఒకటే వాక్యంలో మొత్తం చదువుకుని వెళ్తే లోక అధ్యయంలో కూడా ఉంది సేమ్ రిలేటెడ్ వాక్యం రవ్యా నువ్వు నీ యొక్క తండ్రిని చాప అడిగిన పామునిస్తా రాయనిస్తాడా అనేసి వాక్యం చాలా ఉంది ఈ యొక్క వాక్యం గా రిఫరెన్స్ గా చూస్తుంటే ఈ యొక్క లోకం తండ్రి ఆలోచిస్తున్న అంతగానము పనిలో ఒక తండ్రి ఆలోచించాడా నీ యొక్క కెరియర్ నీ యొక్క ఎడ్యుకేషన్ గానీ నీకు ఏదైనా గానీ దేవుడు ఒక టూ ఫోర్ సిస్ ఎక్కువ నీ గురించి ఎక్కువనే ఆలోచిస్తుంటాడు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో దేవుడు నీ గురించి ఎక్కువనే ఆలోచిస్తున్నాడు అంట కానీ నువ్వు అడుగుతా ఉండాలా అలుయ్య అడుగుతా ఉండాలా దేవునికి విస్క ప్రార్థన చేయాలనేసి వాక్యం ఉంది ప్రే విదౌట్ సీజింగ్ అంటాడు ప్రే విదౌట్ సీజింగ్ అంటే విస్క ప్రార్థన చేయాలంట అలుయూడు కూడా నీ విషయంలో నీ దేనికైనా దేనికైనా సమాధానం రాకపోతే అలుయ్య నేను ప్రార్థన గురించి మొత్తం చదువుతుంటే అలుయ్య దాని గ్రంథంలో ఉంది అలుయ్య అయన తన ప్రజల గురించి ప్రాణం చేస్తూ ఉంటాడు హల్ ఒకటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగు ఆరు ఏడు హల్ ఎన్నో రోజులు అవుతుంది ఒక వారం అవుతుంది సమాధానం అనేది రాదు హల్ అప్పుడు ఆయన అడుగుతా ఉంటాడు సమాధానం ఇంకో వస్తలేదు ఇంకొస్తలేదు అంటాడు హల్య అప్పుడు గబ్ర దూత గబ్బ్రం దూత మిల్ గ్ర దూత వస్తుంది హల్ ఆ దూత వచ్చి సమాధానం తీసుకుని వస్తుంది ఏమనేసి మెసేజ్ తీసుకుని వస్తుంది చూడు దాని నీ యొక్క బలమైన ప్రార్థన బట్టే ఇది సాధ్యమైనది నీ గురించి మిఖాలైన దూత కొట్లాడుకుంది అల్లియా మధ్య తెలిసి నీ ప్రార్థన అడ్డుకుందంట సైతన్ అలియా సైతన్ అడ్డుకుంటద అడ్డుకున్నంత తర్వాత నీ ప్రార్థన గొప్పగా ఉంది కాబట్టి దేవునికి వర్తమానం ఏం వెళ్ళిందంటే ఇతనికి ఎప్పుడో నేను జవాబు ఇచ్చిన ఇతనికి ఇంకా జవాబు రాలేదు ఏందనేసి అప్పుడు చూస్తే సైతన్ అడ్డుకుందంట అల్లియా అప్పుడు ఈయనకు ప్రార్థన బలం కాబట్టి మళ్ళా ఏం చేసినట్ట మిఖాల దూత వచ్చింది అల్లియ వచ్చి సైతల్ సైతల్ సంతో కొట్లాడి అప్పుడు ఈయనకు సమాధానం అనేది వచ్చిందంట నీ ప్రార్థన కూడా అంత బలంగా ఉండాలి అల్ూయా నీకంటే శక్తివంతుడాడు హల్వియా సైతనా శక్తివంతుడు నీకంత తెలుగువంతుడు హల్ నువ్వు కూడా ఏం చేయాలంటే బలంగా ఉండాలి నీ నీకు సూత్రం నాకు ఆత్రం అంటే ఏం దొరకదు అల్వియా నీకు సూత్రం నాకు ఆత్రం అంటే పనుకుంటావు ఇంకేం జరగదు నీ లైఫ్ లో మెనకల్స్ జరగదు నీ లైఫ్ లో ఏమైనా సాధించాలా నీకు లైఫ్ లో ఏమైనా కావాలంటే నీకు అచీవ్మెంట్ కావాలంటే అల్వియా బ్రదర్ బా వెల్ పోలీస్ షాప్ కి వెళ్ళాలి అనుకుంటా అల్ వెళ్ళినప్పుడు ఎంత కష్టపడితే ఒక ఫైనల్స్ వరకు వచ్చిండొచ్చు అలియా పొద్దున ఐదు గంటలు వేసిండొచ్చు కిలోమీటర్స్ రన్ అంటే అల్ హైజంప్ ప్రతి ఒక్కరు చూసుకోవాలా డైట్ చూసుకోవాలి ప్రతి ఒక్కటి కొన్ని చెయ్యాలంటే కొన్ని సాధించాలంటే కొన్ని చేయాలి అలియా నీ లైఫ్ లో మినరకల్స్ కావాలంటే వేరే బ్రదర్ వచ్చి ప్రార్థన చేసుకోవడానికి కాదు నీ లైఫ్ లో నువ్వే ప్రార్థన చేసుకోవాలా నీ లైఫ్ లో నువ్వే డిఫిట్ చేయాల నీ లైఫ్ నువ్వే డిఫిట్ చేసుకోవాలా ఎప్పుడైతే నువ్వు ఫిట్ పైన ఉంటావు ఎదుగుతో నువ్వు కొట్టవచ్చు అవ్యా నువ్వు ఎప్పుడైతే ఫిట్ గా ఉంటావు నేను ఒకడీతో ఉన్నా ఎవరైనా వచ్చిన నువ్వు కొడితే నేను తండ్రి తినేస్తాను అది ఫిట్ జిమ్ మీద బాడీ ఉంటే ఏం చేస్తా డిఫీట్ చేస్తా రియల్ లైఫ్ లో కూడా నువ్వు ప్రాధాన్యం చేస్తుంటే దేవుడు ఏం చేస్తా అంటే నేను స్ట్రాంగ్ చేస్తాడు నీ వాక్యూమ్ లో నీ ప్రాధాన్యం జీవితంలో స్ట్రాంగ్ ఉన్నా అనుకో డిఫీట్ చేయొచ్చు దేవుడు మీద నీకు విశ్వాసం అనేది అట్లానే ఉంటది నిలగడగా ఉంటది హలియా లేకపోతే దేవుని విశ్వాసం అనేది తొలగిపోతుంది ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన జీవితం కలిగి నువ్వు కంటిన్యూస్ ఉండి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా నేను స్ట్రాంగ్ చేస్తాడు నీ వాక్యం ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రేమకి దేవుడు ఏం చేస్తాడంటా సమాధానం ఇస్తాడంటా కానీ దేవుని వాక్యం ఏమన్నాస్తుందంటే ప్రతి దానికి సమయం ఉందంట హతీదానికి సమయం ఉంది నానాన్ని కూడా సమాధానం మూడు నెలల తర్వాత వచ్చింది నేను బాధ పడుకుండే యశూ నేను ఇండియన్ ఉంటే బాగుంది మూడు నెలల జీవితం వస్తుంటే మినిమం సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ మళ్ళీ ఒక సిక్స్టీ నేను వచ్చేసి ఉంటుండే ఇప్పటికీ సిక్స్ మంత్స్ నాకైతే జీతం వస్తుండే ఎస్ ప్రాబ్లమ్ మొత్తం నువ్వే చేసినావు నేను అడుగుతుండే క్యాజువల్ గా నేను ఎట్లా మాట్లాడతాను అంటే నార్మల్ గా మాట్లాడుకుంటా నార్మల్ గా మాట్లాడుకుంటా దేవునితో అడుగుతా ఎస్ నెక్స్ట్ స్టెప్ నాది ఏంది ఎస్ నెక్స్ట్ స్టెప్ ఉంది అది ఏంది నువ్వు బయటపెట్టి నాకు జరగలేదు అంటే నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాను దేవిన ఒక చిత్తం లేదని పక్కకి వెళ్ళిపోతాను దేవుని ఒక చిత్తం లేదని పక్కకు వెళ్ళిపోతా దేవు అది జరిగిందంటే నీ ఒక చిత్తమే హల్వ్యా ఎవరింగ్ వర్క్స్ సో కాడంటే ప్రతి ఒక్క దేవుని ఒక చిత్తానుసారంగా నడుస్తుంటా హనుకుంటాం మన జాబ్ పోయింది మన జాబ్ వచ్చింది ప్రతి ఒక్కరి దేవుని ఒక చిత్తం హల్వ దేవునికి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుండ్రు ఒక ఫెయిలియర్ నుంచి ఫెయిలియర్ని తట్టుకోవడానికి ఎక్స్పీరియన్స్ ఇస్తుండేమో హల్వ దేవుడు ప్రతి ఒక్కరికి ఇంకా ఇస్తుందంటే ఫెయిలియర్ ఇస్తుందంటే ప్రతి ఒక్కరు ఇస్తుందంటే నీకు నువ్వు తట్టుకోవాలి హల్వ దేవుని ఒక వాక్యం అంటుంది హల్వ మనమేమని మనము ఆ బంగారం అనేది ఎప్పుడైతే బయటికి షైనింగ్ గా ఒక వర్త్లెస్ ఒక వర్త్ లెస్ ఉంటుంది అది అలియా ఎప్పుడైతే అది బర్న్ అయ్యి అలియా ఒక అంశం చే ఒక చేతిలో వెళ్లి అది వస్తుంది దానికి ఒక కొత్త మెరుపు వస్తుంది అవ ఎప్పుడైతే కష్టం వస్తుంది ఎప్పుడైతే నష్టం వస్తుంది దాని నుంచి నువ్వు ఒక నేర్చుకుంటావు అలియా నీకు తండ్రి అయిన దేవుడు నీతో ఉన్నాను అనేసి అల్లియా నిజమైన దేవుడిని నమ్ముకున్నావు అనేసి ప్రతి ఒక్కరి నీకు ఏమిస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంటది హలియా నేను ఒక వాక్యంలోనే ఇదో ఈ యొక్క వాక్యం ఎప్పుడు ఆధారం కలిగిస్తుంది హల్ ఆ సింట హల్ నాకు ఎప్పుడు కూడా దేవుని ఒక వాక్యం అంటుంటది కొన్ని పాఠాలు పాడుతుంటావు హయా మనిషిని పక్షిణం పోషించే దేవుడు మనిషిని పోషించిన మర్చిపోవునా మర్చిపోలియా వాళ్ళని చూసుకున్నంత నిన్ను కూడా చూసుకుంటాడు ఇయ మోర్ ఓర్ది దెన్ దేమంట హరియా నువ్వు చాలా దని నువ్వు చాలా వర్ది అంట హయా దేవినొక దృష్టిలో అల్వియ నీ గురించి దేవుడు ఒక ప్రాణం పెట్టినంటే నువ్వు ఎంత విలువ అల్వియా ఆయన ఊపిరి పోసి నీలో నీ గురించి ఆలోచిస్తుంది అల్వ ప్రార్థన కూర్చోవు దేవునితో మాట్లాడే దేవుని అడుగు యసు బాబా నా పిల్లల కెరీర్ ఎట్లా అని యశసు నా కెరీర్ ఎట్లా అని యశసు నా భర్త గురించి ప్రార్థన చేస్తా యశసు బాబా నా ఇంటి గురించి ప్రార్థన చేస్తాను యేసుబాబా సిస్టమ్ మేనేజ్ గురించి ప్రార్థన చేస్తాను యసు బ్రబా నాకు మాకు చెడ్చిటో ప్రతి విషయం ప్రార్థన చేస్తుండాల ప్రతి విషయంలో అల్వయ్య నేను ఒక వాక్యం చదువుకోని ఉండే అల్వియా నువ్వు ప్రార్థన చేస్తూ ను వర్షిప్ చేసుకుని నువ్వు ఆత్మ పొందుకోడు అంటే నీ యొక్క ఆత్మ అనేది మూలుగుతుంది అంట దేవుల్లో చాలా మంచిగా అనిపించింది అవులియా నీ యొక్క ఆత్మ దేవుల్లో మూలుగుతుంటదంట నీ గురించి విజ్ఞాప ప్రార్థ ప్రార్థన చేస్తారు ఆ లెవెల్ లో ఉండాలంటే నువ్వు ఏ లెవెల్ లో ప్రార్థన చేయాలా నువ్వు ఏ లెవెల్లో దేవుల్లో గడపాలా అవ దేవు గడుపుతుంటే దేవుల్లో నీ యొక్క ఒక అనుభవం అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అవ దీనికంటే ఎక్కువ కష్టం వచ్చినా దేవుడు నేను కాపాడుతాడు అది ఒక విశ్వాసం అనేది ఇంకా నీకు ఇంతకు ముందుకు వచ్చి ఉన్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం చేస్తా అంట ఉన్న కష్టాన్ని చూపిస్తారు ఏమని ఈ యొక్క కష్టం చూసి మొన్ననే దేవుడు నేను కాపాడండి ఇప్పుడు కాపాడలేడా దేవుడు నీకు మొన్న ఇచ్చింది ఇప్పుడు ఇయలేడా దేవుడు నీ యొక్క ఇన్నర్ సోల్ అనేది నేను ప్రిపేర్ చేస్తుంటాయి అది నీ యొక్క స్పిరిచువల్ స్పిరిట్ ఏదైతే ఉంది చూసినా అది నేను ఏం చేస్తా అంట స్ట్రాంగ్ దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి బిడవాడ అంటారు నేను అరచేత చెక్కి ఉన్నాను అంటాడు ఐ దేవుడు నేను అరచేతిలో పట్టి చెక్కి ఉన్నాడంట అవులియా అంటే నేను చేతిలో పట్టుకున్నాడు పాడపాడుకుండా ఏమన్నా అంటే అవులియా తు మీరా ఆత్మే ఆచ అలియా దేవిన ఒక చేతిలో ప్రతి ఒక్క నీ ఒక లైఫ్ పెట్టారు సరౌండర్ యూ సెల్ టువర్ అంటాడు ఆల్ దింగ్ అలి ఫస్ట్ నువ్వు దేవుని ఒక రాజ్యం వెతుకున్నావు అంట సమస్తం నీకు దేవుడు ఏం చేస్తాడు అంటే చేస్తాడంట నువ్వు దేవుని ఒక దృష్టి పెట్టుకోనుండ అలియా పైతులు ఏం చేసి దేవుణ్ణి చూసి నడుస్తూ ఉన్నాడు ఆ లీలపైన దేవుని చూస్తూ నడుస్తూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఈ ఒక లోకం చూసిడో అదులుయ్య భయపడిపోయాడు మునిగిపోయాడు ఏమని అయ్యో ఎసు నేను మునిగిపోతున్నా అంటాడు అలుయ్య దీనికి సమాధానం ఏంటంటే దేవుణ్ణి చూసుకుని నడుస్తుంటే దేవుణ్ణి చూసి అడుగుతుంటే ప్రతి ఒక్క ప్రతి ఒక లైఫ్ ను నీకు సక్సెస్ జరుగుతుంది అలూయ్య నీకు ఏం లేదు విషయం చిన్న ఒకటో ఒక విషయం ఏంటంటే అడగాల దేవుని ప్రతొక విషయం దేవానికి చిత్తం ఉండాలేదా దేవాన్ని నీకు ప్రార్థన చేస్తున్నా ఈ కార్యం నా జీవితంలో చే ఈ రోజు నుంచి ప్రార్థన చేయడం కలిగి ఉందాం దేవునితో డైలీ మాట్లాడదాం దేవునితోని గడపాలా హయా ప్రవక్తలు ఉండే దేవునితోని గడుపుతుండే హల్వియా ప్రవక్తలు ఉండే దేవునితో గడుపుతున్నాయి దేవుంత మాట్లాడుతుండే హలియా మోసియో మాట్లాడి దేవునితోని హయా టెన్ కమాండ్మెంట్స్ ఇచ్చిండేయ హలియా ఎన్న ఒక మేఘ స్తంభమే అగ్రస్థంభం దిగిండు హల్వియా అక్కడ ఉరుగులతోని ఉండే అంటే ఎక్స్పర్టర్స్ చదువుతుంటే చాలా మంచి అనిపిస్తుంది దేవుడితోని కూర్చొని మాట్లాడి అంటే ఎంత ధన్యత అతను అలియా దేవుడు ముందు నడుస్తుండే ఆయన నడి దేవుడు నడిపిస్తుండే హలియా ఈయన ఏర్పరచుకోండు అలియా ఆ ఒక ధన్యత ఆ ఒక ఎక్స్పీరియన్స్ నువ్వు కూడా పొందాలంటే డైలీ దేవునితోనే గోజాడుతూ ఉండాలా దేవుడితో వెతుకుతా ఉండాలా అలియా దేవు జనసిల మన యాకోక్ ఆయన కూడా ఏం చేసిండు దేవుని ఒక కాల్ పట్టుకుని ఇడవలేదు ఏమని చెప్పిండు నన్ను లెస్ చేసేంత వరకు నేను ఇవ్వడాడు తెల్లారు జామైతుంది నన్ను ఇడవంటాడు కానీ ఇడవలేదు ప్రార్థన చేస్తాడు ఇస్తా ఇవ్వను ఇడవడు అట్లా ప్రతి విషయంలో మొండి ఉండాలా దేవుని ద్వారా ఈ యొక్క లౌకం ఒక చిన్న చిన్న విషయంలో నీ డిజైర్స్ అనేది ఫుల్ఫిల్ చేసినప్పుడు దేవుడు ఒక తండ్రి నేను ఫుల్ఫిల్ చేయడా నీకు ఇయడా ప్రతి దేవుడు ఇస్తాడు కానీ నేను అడగడంలో ఆలస్యం ఉన్నట్టు అడగడంలో ఆలస్యం నీ యొక్క వాక్యం ప్రతి ఒక్క వా ఇంకొక వాక్యం నీకు అంటుంటుంది దేవుడు రుద్ర రాసులు ఎగినా దేవుడు అంటాడు అంటే రుదరాశులు అడిగినప్పుడు దేవుడు అడుగవుతు అంటున్నాను కదా కదా కానీ దేవుని యొక్క వాక్యం మళ్ళీ తిరిగి అంటే నువ్వు అడగాల దేవునికి దగ్గర కావాలా దేవునికి ప్రార్థన చేస్తుండాలా నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ఉండాలా నీ యొక్క లోకంకి సంబంధించినవి కాకుండా దేవునికి సంబంధించిన ఉండాలంటే నువ్వు ప్రాథం కాళిక జీవితం ఉండాలా కనెక్టివిటీ ఉండాలా కనెక్టివిటీ లేకపోతే నీకేమైతుందంటే ఒక విశ్వాసం ఉండదు ఆ ఒక ప్రేమ ఉండదు ఆ ఒక దయా ఉండదు ఆ ఒక కృపా ఉండదు ఏముండదు నువ్వేమైతా అంటే లోకాసనంగా నడుస్తూ ఉంటావు లోకానుసనంగా నడుస్తూ ఉంటావు ఎప్పుడైతే ప్రార్థన జీవితంగా కలుపుని ఎప్పుడైతే దేవుని అడుగుతూ ఉంటావు ప్రతి విషయంలో నేను అడుగుతూ ఉంటాను అది ఏ విషయమైనా గానీ పని చేయాలన్నా వద్దాన్ని దేవుడు నాకు ఆన్సర్ రాకపోయినా మళ్ళీ దానికి సమాధానం నాకు తప్పకుండా వస్తుంది అది దేవుడు ఒక చిన్న వాక్యం దేయించుకో సాక్ష్యం దించుకో